దీనికోసం యోగ మార్గం అనే పేరుతో ఎవరిలో తీసుకురావాల్సిన అవసరం లేదు కాదు దేహాన్ని మనస్సుని సాక్షి భావంలో దర్శించటం కోసం కొంత యోగాసనము కొంత ప్రాణాయామము అవసరం అవుతుందంటే ఇలాక్ చేస్తారు అంతే తప్ప వాళ్ళు ఏదో ఒక అభ్యాసం నేర్పుతారు ఏదో ప్రాణాయామం నేర్పుతారు అది నేర్చుకుని వచ్చి అంతే తప్ప ప్రాణాయామం నేర్చుకుని అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ చేయడం ఎంతో జోతో కూర్చుంటారంటే వాడు ఏదో ఇంకా ఏదో పెడతారు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళు రడ్డు ఒకటిస్తారని కూర్చుని పెడతారు రెడ్డి ఇంకా అనగండి చేయాల్సిందేమో గంటనే ఇస్తే మీరు రడ్డు ఇస్తారా ఇవ్వండి ఇస్తుంది మీరు రడ్డు ఇవ్వడానికి ఒక గంటలు నొప్పాయి అవసరం ఇస్తారు మరి ఈ గంటల మరీ సో టేక్ వాట్ యూ వాంట్ స్వరూప అలా చేయాలి తప్ప ఆ మార్గంలో పడిపోకూడదు అదే అంటున్నారా ఎందుకంటే సాంఖ్యయోగ శబ్దంలో ఈ అర్థం అలా చెప్తారు సత్కారణం సాంఖ్య యోగాభిపన్నం అన్నప్పుడు మీరు మీ అర్థం ఏం చెప్తున్నారని మేము అర్థం ఏమని చెప్తా ఉంటే సాంఖ్య కపిల సాంఖ్యము యోగ అంటే హఠయోగము అర్థం చేద్దాం అవక అంటే నేను ఎందుకంటే ఆ యోగ సాంఖ్యయోగ శబ్దములకు అర్థము ఏం చెప్పింది ఎందుకో తెలుసిన అభివృద్ధి అయితే ప్రత్యాసక్తే ప్రత్యాసక్తి అంటే ముందు దాని ఉన్నటువంటి టాపిక్ ని మీరు చూసుకున్నట్లయితే మీరు చెప్తున్న సాంఖ్యము మీరు చెప్తున్న యోగము కాదుది వైదికమైన సాంఖ్యము యోగము అనే విషయము సుస్పష్టమవుతున్నది ప్రత్యాసక్తి వెనకాల అంత చెప్పిన శృతి ఆ తర్వాత చెప్పిన స్మృతి చూసుకోదండి ఆ ప్రత్యాసక్తి లేకుండా ప్రతి ఆసక్తి ప్రత్యాశక్తి సమీపంలో ఉన్నటువంటి వాక్యముల చేత సో సజాతీయ స్మృతి అదే జాతికి చెందిన శృతి వాక్యాలు వెనక ఉన్నాయి వాటి గ్రహించి మీరు ఈ సాంఖ్య యోగ అర్థం చెప్పాలి తప్ప మీకు తోచిన అర్థం మీరు చెప్పుకుంటూ పో సందర్భాన్ని బట్టి అర్థం చెప్పదు అయితే మరి యోగంలో సాంఖ్యంలో కొన్ని మంచి ఉన్నాయి కదా వాటి మాట ఏంటి ఏమతో అంశేనా విరుద్ధే ఏన ఇష్టమే వాంఖ్యయోగ స్మృత సవకాశత్వం ఏ అంశంలో వైదికమైన దర్శనము నాకు అంటే ఆత్మైకత్వ దర్శనము నాకు విరోధము లేదు ఆ అంశంలో సాంఖ్య స్మృతిని యోగస్మృతిని స్వీకరించటంలో అభ్యంతరమేమీ ఉండదు వాటికి అవకాశము కలుగుతూ ఉదాహరణకి ప్రకృతి అనగా జగత్కారణము ఈ మాయాశక్తి అది త్రిగుణాత్మకము అని సాంఖ్యం చెప్తారు ఈశ్వరుడు లేడు ఆ ప్రకృతియే స్వతంత్రంగా జగత్ నో ప్రకృతి తిరుగు త్రిగుణాత్మకము అది కాబట్టి ఏ అంశంలో వినోదం లేదో అది మాకు ఇష్టం దాన్ని మేము స్వీకరిస్తాం ఇక ధ్యానం చేయడానికి కడుగు మూసుకోవాలి ప్రాణాయామాన్ని శ్వాసను డైరెక్ట్ అబ్జర్వ్ చేయాలి కొంత శ్వాసతో సంబంధించిన తిరిగలను చేయాలి తర్వాత ఎలా నడువు కూర్చుంటే రోగం వస్తుంది నడువు రికార్డుగా పెంచు కూర్చోవాలి ఇవన్నీ ఆహారం విషయంలో ఉప్పు తగ్గించాలి ఉరుపు తినకూడదు కారం తగ్గించాలి అని ఎవడో వాళ్ళు చెప్తూ ఉంటారు అవన్నీ కూడా మనకి సింది సద్యథ అంటే సద్యత అంటే అయితే ఏ అంశములలో సాంఖ్యాన్ని మనం స్వీకరించవచ్చు చెప్తున్నాను నేనేమో చెప్పాను తిరుగుణాత్మకం ఆయన ఇంకో కొన్ని చెప్తాను అసంగోహ్యయం పురుష మా విశ్వృతి ప్రసిద్ధమేవా పురుషస్ విశుద్ధత్వం నిర్గుణ పురుష నిరూపణ సాంఖ్యైరభ్యుపగమ్యతే ఈ సాంఖ్యులు చాలా దేవంతకులు వేడు చాలా బుద్ధివంతుడు వాళ్ళు ఏమన్నారంటే పురుషుడు అంటే జీవుడు రుడు అంటే జీవుడు ఈ జీవుడు నిర్గుణుడు అన్నారు గుణములు పురుషుని గుణములు ఎక్కడున్నాయి అంటే మనస్సు ప్రాణము దేహంలోనూ ఉన్నాయి మనస్సు స్వా సత్వగుణాత్మకము సత్వగుణ కార్యము ప్రాణము ప్రాణం అంటే ఎనర్జీ దురోగుణ కార్యము దేహం అంటే సమగుణ కార్యము కాబట్టి గుణములు దేనియంగా ఉన్నాయి మనస్సు ప్రాణము దేహము మూడింటివి ఎన్నో ఉన్నాయి ఆ మనస్సులోనే మూడు గుణాలు ఉంటాయి నేను ఎంత స్థూలంగా చెప్తున్నాను కాబట్టి ఈ సంఘాతంలో ఉన్నాయి మూడు గుణము ధర్మేంద్రియములేమో ప్రాణశక్తిని బట్టి పంపేస్తాయి ప్రాణం అన్నింటికీ కామన్ కాబట్టి ఈ మూడింటి ఈ సంఘాతమునందు గుణములు కావు ఈ సంఘాతంలో ప్రకటనవుతున్న పురుషులు ఉన్నాడే వారి ఎందు గుణములు లేవు ఇప్పుడు మీరు మీరు ఏ గుణాలున్నాయో మీలో ఏ అంటే నాకు ఏమీ తెలియట లేదనే దుఃఖం కూడా మీకు ఉండదు కాబట్టి ఏ లేదు తర్వాత మీరు ధ్యానంలో ఆత్మనిష్ఠులై ఉన్నారు మీకు ఏ గుణంతో సంయోగం ఉంటుంది మేమే ఉండదు మీరు ధ్యానం నుంచి బయటకొచ్చి ఇదిగో ఏహం లేదు అంటే మీకు సంబంధం వచ్చింది ఈ విధంగా గుణ సంబంధం అనేది తెచ్చి తప్ప వీడి మీద వీడి మీద వృద్ధబడేది కాదు అనౌండి ఎలా నాకు జ్యూటర్లో ప్రశ్న దేవుడు ఈ అజ్ఞానాన్ని మనకు ఎందుకు పెట్టాడు అని ప్రశ్న నేనంటాను నువ్వు ముందు అజ్ఞానం పెట్టుకుని దేవుడు పెట్టాడని చెప్పేసి ఊహించి వాళ్ళేవుడు ఎందుకు పెట్టాడో చెప్పానో అడుగుతున్నావు ప్రశ్న ఇదంతా కూడా మూవ్మెంట్ ఆఫ్ నువ్వు అజ్ఞానాన్ని తిరస్కరించి ఇప్పుడే తీసి పక్కన పెట్టుకోవ్ రిజెక్ట్ చేయబోయే దేవుడు ఎందుకు పెడతాడు అజ్ఞానం జ్ఞాన అవతృతం జ్ఞానం తేన అంటే ఉంటావా ఆయన ఈశ్వరుడు ఇచ్చేది ఉండదు పిచ్చుకునేది ఉండదు దేవుడు ఇప్పుడు మీరు చీకట్లో కూర్చుంటే ఆ చీకటి పెట్టాడా సూర్యుడు చీకట్లో పెట్టాడా సూర్యుడు అని చీకట్లో పెట్టడం మరి మేము చీకట్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు తెలుసుకోం కలుగుతారు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు సరే పావులు వాళ్ళు మనం సమాధానం చెప్పడం ఇట్ దిస్ ఇస్ ద కాబట్టి గుణములన్నవి పురుషుని ఎందుకు స్వతహాగా లేవుల పురుషులు వీడికి దీవుడికి లేవు అంచేతనే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు దేవుడి చేశాడ మీకు పెళ్లి మీరు కావాలనుకున్నాను చేస్తున్నారు కానీ మేము ఒక్క దళితంగా అంటే ఇవాళ ఇవాళ వ్యక్తిమ సోషల్ మొరాలిటీలో వ్యక్తిమయ్యారు లేదు దట్ ఈస్ ఒక సోషల్ మొరాలిటీ ఉంది దాంట్లో పుట్టాము కాబట్టి దాని వ్యక్తి సౌతాం దాని గుణాలు మనకి దాని ప్రయోజనాలు మనకి దాంట్లో ఉండే అవకరాలు మనకు రచిస్తాయి ఆ విధంగా ఐ గాట్ మ్యారీడ్ అని మీరు అన్నారు అనుకోండి అలా రాదు పెట్టేది ఎందుకంటే కాబట్టి సో ది పాయింట్ ఈజ్ జీవుడు వీడు అసంగుడు అసంగో స్వయం పురుష ఆ పాయింట్ని వాళ్ళు చాలా బాగా నిరూపిస్తారు వాళ్ళు నిరూపించినటువంటి పురుష నిర్గుణత్వం ఏది కలదో అది వాళ్ళేదో సాం కపిల మహర్షి కనిపెట్టిన నిపుణత్వాలను అనుకూడదు శృతి ప్రసిద్ధమైన వేదంలో ప్రసిద్ధంగా బహుదారు నిపనిషత్తులు చెప్పిన దాన్నే వాళ్ళు బాగా నిరూపించినారు కాబట్టి గ్లోరీ టు డెమ్ వాళ్ళ నిరూపణలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు కాబట్టి అది అది బాగుంది కానీ వారు నిరూపించినది స్వతంత్రమైన సాంఖ్యశాస్త్రమేమి కాదు అది అది శృతి చెప్పినదే కాబట్టి అటువంటి విషయాలను మేము స్వీకరిస్తాము వాళ్ళు ఇంకో మాట ముందుకు వేస్తాడు వేసేమని చెప్తాడంటే పురుషులు అనేకము చెప్తారు ఎందుకు అయ్యేది అనేకం ఎందుకు అయ్యారు ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ వేరు వేరు ఎందువల్ల అంటే ఇక్కడ ఈ ఫ్యాను ఓల్డ్ ఫ్యాను అది న్యూ ఫ్యాను కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ వేరు వేరు అని చెప్పారు తప్పు అది ఎప్పుడు కరెక్ట్ అవుతుందో తెలిసినా ఈ ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి దీని లక్షణాలు వచ్చి ఆ ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీకి దాని లక్షణాలు వస్తే అప్పుడు రెండు వేలు ఉంటాయి కానీ వీడే అంటారు ఇక్కడ ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీ నిర్గుణము దీనికి ఉండే గుణాలు దానికి రావు అక్కడ ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ నిర్గుణము దానికి ఉండే గుణాలు దానికి రావు దాని వన్ సీట్ దట్ మ్యాక్సిమమ్ డిఫరెన్స్ రెండుకి డిఫరెన్స్ ని కలిగించేది ఏదో మీరు చెప్పాల్సి డిఫరెన్స్ ఎప్పుడైతే మీరు నిరూపించలేకపోతారో అద్వైతం మిగులుతుంది అద్వైతాన్ని మనం నిరూపించం అద్వైతాన్ని నిరూపించం నువ్వు ద్వైతం నిరూపించ నువ్వు ద్వైతం నిరూపించలేకపోతే నీ దాన్ని పో మాకు అద్వైతం మిగులుతుంది కాబట్టి పురుష జ్ఞానాత్వాన్ని యుక్తికి విరుద్ధంగా శృతికి విరుద్ధంగా స్వీకరిస్తాయి అని మేము ఒప్పుకోం పురుష నిర్గుణత్వాన్ని చక్కగా నిరూపిస్తారు అది శృతికి అనుకూలం కాబట్టి స్వీకరిస్తారు అలా ఉంటుంది తాచ యోగైరీ ఇంకా యోగాల యోగుల దగ్గరికి రండి యోగ అంట యోగుల చేత కూడా అథ పరివ్రాట్ వివర్ణవాసా ముండ అపరిగ్రహ చూడండి జబాలి జబాల ఉపనిషత్తులో ఉంది యోగులు ఎలా ఉంటారు కంటే పరిమ్రాట్ ఇటువంటి తిరుగుతూ ఉంటారు అంటే స్థిరమైన నివాసం పెట్టుకుని ఉండడం ఇది నా ఇల్లు అని పెట్టుకోవచ్చు పరిమృరాట్ అలాగే ఒక కిచెన్ పెట్టుకుని ఇది నా కిచెను అని పెట్టుకోవాలి తిరుగుతూ ఉంటాడు ఎక్కడ భోజనం కలుగుతాయి తింటాడు ఎక్కడ ఎక్కడ ఉండి టైం ఇట్టించోట పట్టిన చోట అలా కాళ్ళలో చక్రాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు అలా ఉండవారు అట్లా పై ఉంట వివరణ వాస రంగు లేని వస్త్రాన్ని ధరించబడతారు తెవరి వస్త్రం ధరించమని చెప్పారు వివరణ వాస ఆ సందర్భం అది కాషాని వస్త్రం అది లేదే సందర్భం దీన్ని దాన్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకుంటారు వివర్ణవాస కాబట్టి గృహస్థులు తెలటి పంచి పెట్టుకోవాలి ఎవర పంచాలి నీలం పంత్యాలు ఇవన్నీ కూడా వీళ్ళు కనిపిస్తున్నది పత్తు పంత్యాలు పెట్టి ఆ పత్తుకి నీలం ఆ పట్టుకి ఎరుపు అదేమో పడుతూ ఉండడం ఇదంతా కూడా తర్వాతి కాలంలో వచ్చిన వికృతులు అవకరములు అవకరాలు అంటారు విన్నారా అవకరము ఇవన్నీ అలాంటి అవకారాలు అలాగే తెల్లటి వస్తుంది అట్లా నాకు బాగా వద్దు నేను ఒకసారి నల్లని చొక్కా వేసుకుని కానీ హైదరాబాద్గా దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గర వెళ్ళడం వల్ల ఇస్తూ ఉండేవాళ్ళు నేను గొప్ప విద్వాంసుడే లేదా ఆయన చూడు నల్దవస్త్రం కట్టుకోకూడదు తెల్ల దగ్గర తెల్లవి చేసుకోవాలి అని ఆయన కోప్పారు సో ఆ రకంగా విమర్ణ వలస తర్వాత గుండ ముండడం గుండు పెట్టుకోవాలి బోడు గుండు పెట్టేసుకుంటే ఈ యోగులు పాటించాలి వాళ్ళు వీళ్ళు ఉంటారు తర్వాత అపరిగ్రహ అంటే ఈ ఫ్లాట్ ఆ ఫ్లాట్ ఇవన్నీ ఫ్లాట్లు కొనుక్కు పెట్టుకోవడం కార్లు కొనుక్కు పెట్టుకోవడం బంగారు పోగేసి పెట్టుకోవడం ఆడదని బ్యాంకుల్లోనేమో షాప్ కొడుకు పెట్టుకోవడం ఇదంతా పరిగ్రహం ఈ పరిగ్రహం వద్దు ఎవరైనా ఇచ్చేసి విశ్రాంతిగా వద్దు అని వాళ్ళు చెప్పారు అది శృతిలో ఉంది జవాళ్ళు ఆ శృతి ప్రసిద్ధము ఒక శృతి చెప్పింది ఏమిటి చెప్పింది నివృత్తినిష్టత్వం పరంపర జ్యాద్యుపదేశ అనుగమ్యతే ఇప్పుడు యోగులు ఏమన్నారంటే నివృత్తి పరాయణులుగా ఉండాలి యోగము నివృత్తి యోగం అంటే నివృత్తి కర్మ అంటే ప్రవృత్తి కర్మ చేసిన వాడికి పందిలు సామర్థ్యం పోగేయాలి పురోహితుల్ని లేకపోతే రుక్లత్తుల్ని పోగ్ చేసుకోవాలి వేరని వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళందరినీ ఒక చోటుకి చేర్చాలి వాళ్ళకి పొట్ట బ్రాహ్మణి పెట్టి వండి నుంచి భోజనం పెడుతూ చేసుకోవాలి ఆ రుక్లని పెట్టుకుంటే ఎంత పనులు చూడండి చేసినంత హడావిడి యజ్ఞం సో అది ప్రవృత్తి యోగి ఉన్నాడనుకోండి వాళ్ళు గుహలోకి వెళ్ళిపోతాడు వీళ్ళందరినీ వీళ్ళు పెట్టేసి గుహలోకి పీఠం వేసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు అది నివృత్తి యోగములో నివృత్తినిష్టం ఉంటుంది యోగం అంటేనే నివృత్తి అటువంటి నివృత్తి మీ స్థుతి కూడా చక్కగా సపోర్ట్ చేస్తాం అట్ మరి విరాట్ వివర్ణ వాసా హత్యాది స్థుతి కాబట్టి యోగములో ఏ నివృత్తి నిష్ట బోధింపబడినదో అది మనకి వేదంలో చెప్పిన నివృత్తినిష్టయే ఇక్కడ యోగంలో కూడా బోధింపబడుతూ ఉన్నది కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఎదనాయిపోకుండా విస్తారంగా చెప్పినట్లయితే అది వైదికముగా కనుక దాన్ని మనం ఓకే అక్కడ యోగ నిరాకరణం కూడా అయిపోయిందండి ఇంకా ఇంకా కంక్లూడ్ చేస్తున్నారు ఏకైనా సర్వాన్ని తమరణాన్ని ప్రతివర్తవ్యాన్ని మీకు మీకు ఈ న్యాయం చెప్పాం ఈ పద్ధతి ఈ విధంగా మీరు పరిశీలించాలి అని చెప్పాం లోకంలో అది తక్కం పెట్టి ఒక స్మృతిని లేవనెత్తుతూ ఉంటారు కదా ఒక ఆర్గ్యుమెంట్ పెట్టారు పెట్టే స్మృతిని లేవనెత్తాడు ఏదో దాని చుట్టూ ఒక తంత్రాన్ని డెవలప్ చేస్తారు ఆర్గ్యుమెంట్ లేవనెత్తుత రససిద్ధి అంటారు రససిద్ధి అని పాపరసం తీసుకోవాలి ఈ పాదరసాన్ని మూలికలతో కనుక కలిపినట్లయితే ఏవో కొన్ని మూలికలతో దాన్ని కలిపినట్లయితే అది గట్టి ఆ గట్టిపడిన పాతరసం మామూలుగా గట్టిగా ఉంటుంది పాదరసం మూత గెడ్డ కట్టుకుంటుంది దాంట్లో చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే పాదరసం హై డెన్సిటీ దానికి ఏవో మూలికలు కలిపితే అది గట్టిగా మూలికలే కలపక్కర్ అల్యూమినియం కలిపినా గట్టి పడుతుంది పాతరసాన్ని కెమిస్ట్రీ ఉంది అది అదే జరుగుతుంది మొత్తానికి వీళ్ళు గేష్టి కనుక ఆ మూలికలోకి కలిగితే గట్టిపడింద ఆ గట్టిపడిన పాదరసము ఆ పాదరసంతో శివలింగం చేపడతాడు ఆ శివలింగానికి ఏకాదశ్రాభిషేకం రోజు చేసినట్లయితే మీకు ఎవో సిద్ధులు ఇది రస కాబట్టి మా దేవాలయంలో రసలింగ ప్రతిష్ట అని పత్రికలు ఇస్తాయి రసలింగము ఇలాంటివి ఎవో ఏదో ఆర్గ్యుమెంట్ పెట్టారు ఏదో పురాణ వచనం ఉంటాయి ఇదేం కాదు అని మొదలు ఒక స్ముఖండి మొదలు పెట్టారు దీన్ని ఏంటి అని పక్కన పెట్టు వాడు స్వంత తెలివితేట తర్కం హటపెట్టి దాన్ని చూస్తూ కొంత కల్పన అల్లిగా అల్లి అది తీసుకొచ్చి ముందు పెట్టేటంటే దాన్ని పక్కన వైదికం అవుతుందా అవుదా కాదు పక్కన పెట్టు తర్వాత ఈ మధ్యనే వెళ్ళాను చాలా పట్టుకున్నాడు ఎవరిలో చెప్తున్నారు వీళ్ళు అందరూ కూర్చున్నారు దీంట్లో యోగ్యతలు లేనట్టుగా ఉంది అని చాలా పట్టుకున్నాం ఏదో చెప్తాడు ఏ శక్తి పాఠం అని మనం చాలా సార్లు అనుకున్న అనుకుంటులు పట్టం కానీ రెండు వేలు చెప్తాను తంత్రశక్తి అని తంత్రశక్తి అని జుట్టు పెంచు వచ్చి కూర్చుంది రెండవది ఈ శక్తులన్నీ కూడా ఈ జుట్టులో ఉంటాయంటే అని చేతనే మండలు చేయట్లేదు ఈ శక్తులన్నీ కూడా ఈ జుట్టును ఆశ్రయించుతాడు మున్నరం చేసేవాడు అంటాడు పాపాలన్నీ జుట్టును ఆశ్రయించుకుంటే వాడు మొన్నం చేయమంటాడు హృదయ ఎక్కడ రాసుకుంటాడు పాప ఆపబుద్ధి అంతా ఎక్కడ వచ్చింది నెట్టి గుండు కొట్టించికు వస్తాడు వీళ్ళు సాంత్ర శక్తులన్నీ ఉంటాయని వాడు జుట్టు పెంచుకుని వాళ్ళు గుర్తుంటాడు ఏవో ఇలాంటి రోజో చెప్తారు ఏదో తర్కం ఉంటుంది నాకు కొంత కొంత యుక్తి ఉంటుంది ఆ ఇప్పుడు చూడండి వీళ్ళు అమ్మలక్కలు భోజనాలన్ని అయిపోయిన తర్వాత ఒకరోజు సమావేశం అయ్యి ఓ మైల్ పుట్టుకుని బాబా గారిని నేను కలిసినప్పుడు మాకు బాగా సిద్ధి బాగా అనుభవానికి వచ్చింది అని ఒక అమ్మగారు అవును మీకే కాదు మాకు కూడా అనుభవం ఇలాగే చేస్తాడు అది ఫాలో అది దానికి ఒక అక్క ఉంటుంది ఇటువంటి తత్వ స్మరణంలో స్మరణమంటే స్మృతి ఏదో కొంత యూనిట్ కొంత తంత్రం పెట్టి కొంత లాజిక్ పెట్టి ఒక స్మృతి డెవలప్ చేస్తుంది డెవలప్ చేస్తే అది ఏం చేయాలి మీరు మాకు విశాఖపట్నం కాకినాడ అమలాపురం వైపు వెళ్ళినప్పుడు త్రైత సిద్ధాంత భగవద్గీత అనే గోడల మీద ఇక్కడ కూడా వచ్చిందా ఈ త్రైత అనే మాట అది వ్యాకరణ శుద్ధంగానే అడిగాడు శాస్త్రీయాలు ఏమిటండి త్రైత ఏమన్నా ఏం చెప్పుకుంటారు వీళ్ళతోటి వాళ్ళకి వాళ్ళతో కొడతారు వాళ్ళకి ఓ దండాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళకు వాళ్ళ నోట్లో నోటు పెట్టడం మన వల్ల కాదు అని ఆయన దండం పెట్టారు రైతంలో వాళ్ళకి అరెక్ట్ వస్తుంది వస్తుంది దానికి రూపాన్ని పెట్టచ్చు సో రైతుల సిద్ధాంతం భగవద్గీత ఆయన ఏదో చెప్తాడు దానికి ఏదో తర్కం పెడతాడు ఆ భగవద్గీత శ్లోకాలకు వచ్చేసింది చెప్తే దాన్ని తర్కం పెడతారు దాన్ని కొట్టుకోవాలి మీరు భగవద్గీత అసలు భగవద్గీత మీకు అందరు ఎవరికీ తెలియదు భగవద్గీత ఎలా ఉంటుందంటే అక్కడ గోలోకం ఉంటుంది మీరు అక్కడికి అక్కడ రాధాదేవితో కలిసి శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయటమే మనకు మోక్షము అదంతా భగవద్గీతలో చెప్పాడు అని ఇంకో హావి పెడతా నేనేదైనా కొంత వైటిక్ లైసెన్స్ తీసుకుని ఎగ్జాగరేట్ చేసుకుని హైట్రోబోలే చేస్తున్నానేమో అనుకోవచ్చు అలా చేస్తాను చేసే హక్కు నాకు ఉంటుంది కానీ ఈ అంశంలో నేను హైపర్గ్లో కూడా అలాగే ఒకసారి ఏదో గీటార్జెంట్ ఉత్సవానికి వెళ్ళాం గీటార్జియం ఉత్సవానికి వెళ్తే మొట్టమొదట వాళ్ళ అయిపోయి వాళ్ళని పంపించేస్తే ఇంకా మన ఉపన్యాసాలు పెట్టుకోవచ్చు అని వాళ్ళ వాళ్ళిద్దరినీ స్టేజ్ ఎక్కించారు మొత్తం ఉపన్యాసం అంతా వాళ్ళే చెప్పేసారు జంటే వాళ్ళే చెప్పేసారు ఏడు చెప్పారంటే వీక్కునే జరిగింది అక్కడ గోలోకం ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే మీరు వైష్ణవ అకౌంట్ వైకుంఠ అకౌంట్ వైకుంఠ అకౌంట్ వైకుంఠ అకౌంట్ ఓపెన్ చేశారా లేదా బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేసినట్టే వైకుంఠ అకౌంట్ మరి ఎలా ఓపెన్ చేయాలండి అంటే మా దగ్గరికి వస్తే మేము ఓపెన్ చేయిస్తాం గురువు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అకౌంట్ ఓపెన్ చేయిస్తారు వైకుంఠ అకౌంట్ హరే కృష్ణ హరే కృష్ణ మంత్రాన్నిచ్చి సంచి ఓ దానికి తారు నెల వేసుకునేది లేదా బొత్స పెట్టుకునే పద్ధతి ఇవన్నీ అన్న అప్పగ అప్పి మీ అకౌంట్ ఓపెన్ అయింది అని నోట్ చేసి సిగ్నేచర్ ఇచ్చి పంపిస్తాడు ఇంకా మీరు ఆ అకౌంట్లో మీరు వేసుకో ఉండాలి డిపాజిట్ ఏమి డిపాజిట్ చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ డిపాజిట్ చేశారు అంటే ఎక్కడికి వెళ్ళిన అలా వెళ్ళిపోతూ ఉన్నాం హరికృష్ణ కృష్ణ కృష్ణదేహాల కాఫీ తీసుకుంటారా హరికృష్ణ హరే రా హరిష్ణాం ఇలాగా దాన్ని బాగా పెంచి దాన్ని డిపాజిట్ చేస్తూ ఉంటాం డిపాజిట్ చేస్తే ఎందుకోసం డిపాజిట్ చేయడం అంటే పోయినంత దేహం పోయిన తర్వాత గోలోకం వెళ్ళడం కోసం గోలోకం వల్లే ఉంటుంది అక్కడ రాధ ఉంటాడు కృష్ణుడు గోపితులందరూ ఉంటాడు దీని మీద సరిగ్గా ఈ పాయింట్ మీద ఆర్య సమాజ సంస్థ సంస్థాపకులు ఆయన వ్రాసిన క్రిటిక్ మీరు చదివినట్లయితే అది నేను మీకు చెప్పాననుకోండి ఇప్పటికే నాకు చెడ్డ పేరు వచ్చి ఉన్నాను నా పేరు మరింత చేరు ఆయన చెప్పండి అంటే ఆయన కొన్ని కల్పనలు పెడతాడు శ్రీకృష్ణుడు మగవాడ ఉన్నాడు కాదా మగవాడైతే ఇంతమంది గోపికల మధ్యలో ఉన్నాడు మగవాడు అని దాని మీద ఆయన కొంత బిల్డప్ చేస్తారు ఆ పాయింట్ అలా బిల్డప్ చేస్తారు తర్వాత శ్రీకృష్ణుడు గోపికులకి సంతానం ఎందుకు కలగట్టలేదు అని దాని మీద బిల్డప్ చేస్తాడు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన మగవాడి బతిదేవిటి ఇక్కడి నుంచి వెళ్ళిన ఆడ ఆమె బతుదేవిటి అక్కడ అది బిల్డప్ చేస్తారు అలాగే దాన్ని బిల్డప్ చేస్తున్నట్టు అదంతా ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అధ్వానం మీకు ఒపకుంఠ సత్యార్థ ప్రకారం శ్రీస్థలం అంటే ఓపెన్ మైండ్ ఉండాలి గోపస్థము కళ్ళు ఉండకూడదు ఫిలాసఫీ అంటే ఓపెన్ మైండ్ తోటి ఉండాలి వీళ్ళు ఏమంటారు శ్రీకృష్ణుడు మగవాడే అంటారు శ్రీకృష్ణ పరబ్రహ్మంలో దేహధర్మం పురుషాస్థి దేహధర్మం అంటూ శ్రీకృష్ణుడిదే మగ ధర్మం అంటారు నిర్గుణాలు పురుషుణ్ణి చెప్పడు సగుణ పురుషుణ్ణి చెప్తాడు దానివల్ల మన సంస్కరణ అన్ని సమస్యలు మీరు ప్రశ్న వేయకుండా సరఫరా ఇవ్వడానికి అలవాటు పడితే పర్వాలేదు కానీ నేను ప్రశ్న వేస్తాను అని ఒకటి ముందుకు వచ్చేటనుకోండి ఎదురంటారు సరిగ్గా ఈ ఇష్యూ మీదనే మాస్కోలో భగవద్గీతను బ్యాన్ చేయటమైనా అయ్యా ఇదంతా ఇష్యూ చేయాలి ఇదే ఇష్యూ మీద భగవద్గీతను బ్యాన్ చేశారు బ్యాన్ చేస్తే మన గవర్నమెంట్ కూడా ప్రొటెస్ట్ చేశారు తర్వాత బ్యాన్ తీసేసారు ఆ బ్యాన్ ఎందుకు చేశారంటే ఒక ఒక లేదా ఒక బెషప్ లో దాన్ని పూనుకుని బ్యాన్ చేయించాడు ఒక చోట రష్యాలో ఓ పాత్ర ప్రాంతంలో ఆ బిషప్ ఏమంటాడంటే ఇలా చెప్తారండి వీళ్ళు భగవద్గీత యాజిటీస్ అనే పుస్తకంలో ఈ రకంగా ఉంటుంది ఐ హ్యావ్ సమ్ అబ్జెక్షన్స్ టు దిస్ అని అంటాడు అది మీకు వార్తల్లో రాదు ముందు బ్యాన్ చేసేదనే వార్త వస్తుంది తర్వాత దేన్ని బ్యాండ్ చేశారు భగవద్గీతను బ్యాన్ చేశారని మీరు అనుకుంటారు భగవద్గీతను బ్యాన్ చేయలేదు భగవద్గీత యాజ్ ఇటీస్ ని బ్యాండ్ చేశారు దట్ పర్టికులర్ బుక్ విచ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇంట్లో అండ్ హీ బ్రాడ్యుయేషన్ అండ్ ఫైల్డ్ అబ్జెక్షన్ దట్ పబ్లికేషన్ బ్యాన్ చేశారు అంటే తప్ప భగవద్గీతను బ్యాన్ చేయలేదు భగవద్గీత వస్తుంది రష్యన్ లాంగ్వేజ్ హండ్రెడ్స్ ఇయర్స్ ఇప్పటికే అది బ్యాన్ చేయలేదు ఈ పుస్తకాన్ని బ్యాన్ చేశాడు అది రష్యన్ ట్రాన్స్లేషన్ వచ్చాక బ్యాన్ చేశాడు రష్యన్ ట్రాన్స్లేషన్లే బ్యాన్ చేశాడు అయితే మీకు మార్కెట్ లో న్యూస్ లో ఏమో కాబట్టి ఇటువంటి తక్క స్మరణములు ఏదో లాజిక్ పెట్టడం పెట్టి ఒక స్మృతిని డెవలప్ చేయటం ఇటువంటి వెళ్ళగా వస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా మీరు ఏం చేయాలి ప్రతి వక్తవ్యాలి వీటికి ఆ లాజిక్ ని పుట్టిపారేసి దానికి పూర్వపక్షం చేసేసి వాటిని రిఫ్యూట్ చేసి మీ సిద్ధాంతంలోనూ మీరు నిలిచి ఉండాలి దాన్య తత్వోపత్తి జానం తత్వజ్ఞానాయ ఉపకొంతీతి చే మతులు ఉంటాయి వాటిలో ఏవో కొండ మంచి ఉంటాయి మంచి లాజిక్ ఉంటుందో తోట ఏవో కొన్ని ప్రాక్టీసులు ఉంటాయి అవి చాలా బాగుంటాయి అవి మరి వాటి మాట్లాడితే చూడు ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు చక్కని వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు ఫుడ్ చాలా బాగుంటుంది గోడలు అక్కడికి వెళ్తే మీకు ఆవు ఆవు పాలు ఉంటాయి కాబట్టి వెళ్ళే సిద్ధాంతాన్ని తెచ్చిపెట్టుకుంటారా విజిట్ ఇవే అలలో చట్టంలో కానీ వాళ్ళ యొక్క ఎక్తులలో కానీ లేకపోతే విధంగా కొన్ని ప్రాక్టీసుల్లో కానీ ఉపకరించి విధంగా ఉన్నట్లయితే ఉపకరించి ఉంటే ఉండని అంత మాత్రం చేత మీ వైదిక దర్శనాన్ని మీ విడుగులు పెట్టేసి దాంట్లోకి వెళ్ళడం ఏమిటి దాన్ని కొట్టుకోవడం ఏమిటి ఇప్పుడు క్రిస్టియనిటీ సర్వీస్ బాగా చేస్తారు ఎడ్యుకేషన్కి వాళ్ళు బాగా సపోర్ట్ ఇస్తారు హెల్త్ కి మంచి సపోర్ట్ ఇస్తారు ఏవో హాస్పిటల్స్ పెట్టాయి ఒకప్పుడు సికింద్ర హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ రెండు కాబట్టి సెయింట్ జెనీసా హాస్పిటల్ ఉండేవి అవే పోతూ ఉండేవాళ్ళు అక్కడ తక్కువ సర్జీ చేస్తారు ఇప్పుడు ఏమున్నా నాకు తెలియదు ఇప్పుడు బాగా నడుస్తూ ఉంటాయి హెల్త్ కి సపోర్ట్ చేస్తారు సో కాబట్టి కాబట్టి మీరు క్రిస్టియానిటీ మతం ముచ్చుకుంటారా Just because they have some good points, you will go and join them, should not, not the get the the the the at them. That's why we are talking about a lot of people. We are talking about a lot of people, but what philosophy is a lot of philosophy. We are talking about a lot of people, and we are Christians, the and we have to understand them. We are here, and we have to understand them. పేరు పెట్టి చెప్పి తర్వాత ఏమో కొన్ని పేరు పెట్టి చెప్పి ఖండిస్తారు సాంఖ్యాన్ని ఖండించారంటే పేరు పెట్టే కదా ఖండించారు ఆ రోజుల్లో ఉన్న వాటిని ఆయన ఖండించారు అదే న్యాయం చేత మనం ఆధునిక కాలంలో వస్తున్నటువంటి సిద్ధాంతాలను కూడా మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది కొంత మంచి ఉంటుంది వాటిల్లో కొంత కొంత ఉపయోగకరమైనవి ఉంటాయి అటువంటి వాటిని అది మొత్తం సిద్ధాంతాలంతరం కూడా నేను స్వీకరిస్తాను అని స్వీకరించటము వైదిక సిద్ధాంతాన్ని వదిలిపెట్టడం అది సరికాశ ఎందుకో తెలుసు తత్వజ్ఞానంతో వేదాంత వాక్యే తత్వజ్ఞానము ఆత్మస్వరూపము యొక్క జ్ఞానం సాక్షాత్కారమైతే ఉపనిషద్వాక్యముల చేతనే మనకు సిద్ధించు కాబట్టి ఉపనిషత్ వాక్యములకు అనురూపంగా ఉండే వాటిని మనం స్వీకరిస్తాము ప్రతికూలమైన అంశాన్ని తిరస్కరిస్తాను కేవలము కొన్ని మంచి పాయింట్స్ ఉన్నంత మాత్రాన మన ఉపనిషత్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టిన కో దాంట్లోకి వెళ్ళిపోవడం అన్నది సరికాదు నేను కొంచెం ఆధునిక కాలానికి అప్లై చేసి నా మాట ఆయన ఉన్న కాలంలో ఎవేవో శాక్తి అయ్యాని గానీ అని పూజలు వీధులు ఇవి ఉండేవి అలా పారిపోకండారా ఈ తత్వజ్ఞానాన్ని మీరు పట్టుకుంటూ ఉండండి వైదిక సిద్ధాంతాన్ని వదిలిపెట్టవద్దు అని చెప్పారు వైదిక ఈ తత్వజ్ఞానంలో వైదిక సిద్ధాంతంలో మీకు ఫ్రిల్స్ ఉండవు ఫ్రిల్స్ అంటే బాహ్యాలంకారములు అనుకుంటారు అవి ఉండవు ఏముండవు మామూలు శక్తులుగా ఉంటారు తత్వం చెప్పంటే చెప్తారు తప్ప హార్మోనీ పెట్టి భయం చేయించమంటే చేయించలేదు కానీ అంత అంత కూడా చేయలేదు ఈ తత్వజ్ఞానం వాళ్ళు ఉన్నారే మీరు హార్మోనీ పెట్టి చక్కగా ఒక ఓ శివ నీవు ఆది దేవుడవయ్య అంత పాట పాటు పాడచ్చు కదా వీళ్ళు వీడు పాట పాడితే అందరూ తప్ప దొంగత కదా కొంత ఎంగేజ్మెంట్ చూడడానికి దానికి బాగుంటుంది వీడు అవన్నీ చేసిన వీడు అది కూడా జరుగుతారు ఏ ఎందుకు పరికెరాలు తత్వజ్ఞానానికి తప్పింది దేహి పరికెరా అలా ఉంటారు కాబట్టి ఆ వేదాంత వాక్యంలో ఉపనిషద్వాక్యంలో తత్వజ్ఞానము ఆరాధిస్తూ తప్ప ఈ భజనలని కీర్తనలని డ్యాన్సులని తర్వాత తంత్రములని మంత్రములని యంత్రములని ఇవన్నీ పెట్టుకుంటూ వాటి రంకాలు పొరుగు తీయటము సరికాదు నా వేద విల్ బృహంతం బృహంతం ఆ పరమాత్మను ఆ పరబ్రహ్మను బృహంతం అంటే పర బ్రహ్మానర్థం అదే పర్యాయ ఆ పరబ్రహ్మను వేదము తెలియని వాడు తెలుసుకోవలేడు నమతే వేదము అంటే వేదాంత వాక్యముల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియగలుగుతాడు చెప్తే తప్పే ఎవడు పట్టేవాడు ఈ అవకటవట అర కొర సిద్ధాంతములను పట్టుకుని వాటి రకాల పనులు తీస్తుంటే ఆ ఆత్మతత్వం తెలియదు షదం పురుషం పృచ్చాది అంటే బృహార్మిక ఉపనిషత్తులో ఈ శిష్యుడు గురువు గారి దిగి వెళ్తారు ఎవరు ఎలా వచ్చాయో ఎవరు చెప్పాలి అంటే పురుషం పృచ్ అంటే పురుషుని గురించి అడుగుతున్నాను అంటే పురుషుల గురించి యోగం చెప్తుంది సాంఖ్యం చెప్తుంది పురుషుల గురించి అందరూ చెప్తారు పురుషుడు అంటే జీవుడు అలా చాలా అర్థం వస్తుంది చాలా మందికి ఆలోచిస్తారు లేదా ఇప్పుడు కొన్ని బయట సిద్ధాంతాలు ఉన్నాయని కొన్ని థీలాజియన్స్ వాళ్ళు ఏం చేశారంటే హ్యుమానిటీని కొన్ని ముక్కలు తీసుకుంటారు ఎవరు ఫాలోవర్స్ అండ్ నాన్ ఫాలోవర్స్ ఫాలోవర్స్ అందరికీ వైకుంఠం నాన్ ఫాలోవర్స్ అందరికీ కూడా నదకము లేకపోతే తక్కువ స్థాయి లోకాలు వాళ్ళలో మంచి వాళ్ళకి నాన్ ఫాలోవర్స్ లో గుర్పీలు ఉంటారు చూడండి వాళ్ళకి చాలా స్వర్గ లోకం చంద్ర లోకం ఇటువంటి లోకాలు వాళ్ళలో ఉండే బ్యాడ్ పీపుల్కి నా రకం ఫాలో చేసి వైపు ఉంటాం అని ఇలా చదువు పెడతారు సో కాబట్టి వాళ్ళు అలాగే డివైడ్ చేసి పెడతారు ఆ పురుషుల గురించి కాదు నాకు కావాల్సింది అలాంటి పురుషుడు కాదు నాకు నాకు అలాంటి అలాంటి పురుషులు చాలా నాకు ఆ ఉపనిషత్ కావాలి నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే ఉపనిషత్తుల్లో పురుషుల గురించి ఎలా చెప్పారు అది ఇప్పుడు జీవుడు గురించి చెప్పండి అని మీరు అనగానే ఒక పురాణం తీసి చెప్పాడు అనుకోండి మీకు ఎటువంటి జీవుడు చూపుతాడు దాంట్లో వద్దు మాకు జీవుడు రమణ మహర్షి ఎలా చెప్పాడో అంటే ఆయన ఎలా చెప్పాడు జీవుడే శివుడు శివుడే జీవుడు అని చెప్పాడు కాబట్టి మీకు ఏ పురాణంలో తోఫ ఆవు తోకబున్నాయి ఒక బైతలని నదిని దాటుతో కనపడే జీవుడు కావాలనుకు లేదు జీవుడే శివుడు శివుడే జీవుడు మీకు ఏ జీవుడు కావాలి మీకు అంటే అతను బ్రహ్మచారి గురువుతో నాకు ఈ జీవుడు వద్దు ఈ తోక ఆవు నాకు జీవుడే శివుడు శివుడే జీవుడు ఆ జీవుడు కావాలి లేకపోతే మీరు మతం పుచ్చుకున్నారనుకోండి ప్రతి ఆదివారం వెళ్ళి అది ఆ జీవు అదేవుణ్ణి ఒకసారి పాట పాడొస్తూ పాటలు పాడవే వాడు ఎవడో పాడతాడో నేను కలపాలి కొద్ది చేసి వచ్చినట్లయితే ప్రాణం పోయిన వెంటనే ఇక ఓ పెట్లో పెట్టి ఇక్కడ పెడతారు అక్కడ టేబుల్ వేసుకుని ఉంటాడు ఆ సైంటి పీట దగ్గర వీళ్ళు తీవ్ర నిలబడతారు పెట్టా ఎక్కడి నుంచి వచ్చావు ఓకే పో లోపలికి పోలికి పోయి చేస్తారు అదే మోక్షం అది జీవుడు లోపలికి వెళ్ళిపోయి అందరికీ అక్కడ భక్త జీవులు ఉంటారు వాళ్ళందరితో పాటుగా విలువ ఉంటారు అక్కడ గాడు కూడా ఉంటాడు అప్పుడప్పుడు పోషా దాడు కనపడుతూ ఉండి ఉండొచ్చు అది మోక్షం సో ఈ వాళ్ళ దైండ్ ఆఫ్ జీవాన్ ఏ జీవుడు కావాలి మీకు సార్ మాకు లేకపోతే మీరు గోలోకాలి వెళ్ళిపోతే అక్కడ రాసతో కలిసి శ్రీకృష్ణుడు రాసల్లీలో ఉంటాడు ఆ రాసల్ నీళ్ళని మీరు మామూలుగా మీకు గర్బ అని ఉంటుంది బరోడాలోనూ అక్కడ చాలామంది గర్బ మ్యూజిక్తో గర్బా నడుస్తూ ఉంటుంది ఆ గర్బా చూడ స్మెల్ రాత్రి అది చలాని దాకా ఉంటుంది రాత్రి ఏడున్నర ఐదు ఇంటికి ల్యాబొరేటరీ నుంచి పోయి వాళ్ళం తొమ్మిదింటికి వెళ్ళి ఒకప్పు టీ తాగి అక్కడే టీ కూడా అమ్ముతారు ఎందుకంటే ఇద్దరు ఆ స్ట్రాంగ్ టీ కూర్చునే ఆ గర్బాన్ని చూడటం వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు మధ్యలో డ్రమ్ము పెట్టి వాళ్ళు ఒకసారి చూసి మరీ రోజు నాకు వాపస్ వచ్చేవాళ్ళు అక్కడ గోలోకంలో అయితే ప్రతిరోజు ఉంటుంది గర్భ చూడవచ్చు మీరు డ్యాన్స్ చేయొచ్చు అది జీవుడు అంటే యు వా జీవన్ నేను మీరు జీవుడు యొక్క పరిస్థితి చెప్తున్నా మరి ఏ జీవుడు కావాలని నీకు ఔపనిషదం పురుషం ఇచ్చాయి నేను అడుగుతున్నది ఈ జీవుల గురించి కాదండి ఔపనిషద్ జీవుడు కావాలి ఉపనిషత్తులలో ఏ జీవుడు ఉన్నాడో ఆ జీవుడి గురించి మాకు చెప్పాలి ఏమైనా అలాగే వాక్యం అలాగ మీరు ఉండండి నిత్యవం అధిష్ఠిత్య మీరు అలాంటి జీవుని పట్టుకోండి తప్ప ఈ అవే వాళ్ళు వాళ్ళ చట్ట స్మరణ అని ప్రతి వారికి లాజిక్ ఉంటుంది లాజిక్ లేని వాడు ఎవడు ఈ రోజుల్లో వాడేవాడు చెప్తా ఉంటాడు సుఖం వీటన్నిటిని మీరు పట్టుకోదు అయితే అధికారం నా వి లక్షణత్వా ఈ అధికరణం మలయాళది మలయాళది ప్రారంభంలోనే అభికరణం పెట్టుకుంటాం తొమ్మిది సూత్రాలు ఉన్నాయి సరి చూసే పదకొండు పదకొండు పదకొండు సూత్రాలు ఉన్నాయి ఓకే పదకొండు పన్నెండు కూడా అప్పుడే పెట్టుకున్నాం ఓకే ఇప్పుడు ఈ అధికారం అని చెప్తారు ఒకటే సూత్రం ఈ అధికారం అని చెప్తారు ఈ నదిలక్షణత్వాదనే అధికరణం ఇవి పన్నెండు సూత్రాలు పదకొండు సూత్రాలు ఏదైనా శిష్టా పరిగ్రహాలు వ్యాఖ్యాత అది కూడా వేరే అధికరణం అది పన్నెండు మొత్తం ఈ పన్నెండు సూత్రాల అధికరణాలు మళ్ళీ అది చెప్పుకున్నాం ఇప్పుడు భోక్తా ప్రత్యధికరణం పుస్తకం తెచ్చుకుంటారని చెప్తున్నాం మళ్ళీ అది మాత్రం భోక్త్యం చెప్తున్నాం నాకు మాత్రమే శాంతి oh, శాంతి